బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ అలా దేవుని నామానికి మహిమ కలము కాక ఈ ఆరాధనలు కూర అందరికీ శుభాభివందనండి ఏసునాములు కూలిన మీ అందరికీ సమాధానం కలుగునిగాక దినీనమంతే దేవుడు తన కృపలో భద్రపరిచి దాచి ఒక సాయం సాయంకాలం సమయం అందు దేవుని శృతించటకు ఆయన ఆరాధించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి శృతి చెల్లిస్తాము దేవుని నామానికి మహిమ కలగం మన మధ్యలో ఉన్న సుజాతక్క గారు స్టార్టింగ్ ప్రేటిస్తారు ప్రేతల ప్రభు నమ్మ అందరికీ శుభాలు మనం ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాము మహాఘనుడవు మహోన్నతుడవు నీతి నిమిత్తము ప్రభండి మా కొరకైనా శిలయాగం చేసినటువంటి గొప్ప దేవుడ ప్రభ శక్తి గల దేవుడవు తండ్రి సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడా నీ యొక్క పరిశుద్ధ నామంకే వందనాలు వందనాలు వందనాలు స్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి కనికర ఐశ్వర్యవంతుడవు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రభ కనికరించిన దేవుడ పరే పేరు పెట్టి పీలిచిన దేవుడు ప్రభ నీకు వదనాలు చెల్లిస్తున్నాం నా ప్రభన్న తండ్రి మా విమోచకుడవు మా రక్షకుడవు మా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ఇంత మంచి యోగ్యతను ప్రభ మాకు ఇచ్చిన తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందు ఈ రీతిగా మేమందరం సమకూడి ప్రభా నీ యొక్క పాతి సన్నిధిలో చేరి నీ యొక్క వాక్యం ధ్యానించటకు ప్రభా నతని నీకు మొర పెట్టుకున్నటకు నేను ఆరాధించిటకు మాకు ఇచ్చిన యొక్క అవకాశం కొరకాయి వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ ఎంతమందికో లేని ఈ అవకాశం మాకు ఇచ్చిన తండండి మాతో మాట్లాడుతున్న దేవుడు మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని బలపరచండి మా విశ్వాసంలో స్థిరపరచండి మమ్మల్ని ముందుకు సాగుటకు ప్రభ రెండంతల ఆత్మ అభిషేకించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరి ప్రభా అవస్థతో ఎరిగిన దేవుడు ప్రభ ప్రతి ఒక్కరి కోరికలను తీసిన దేవుడో ప్రభ ప్రతి ఒక్కరి విషయంలోనే అతన్ని కూడా సమకూర్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా విమోచకడా నీకే వందనాలు వందనాలు వందనాలు ప్రభు పరిశుద్ధ నామంని ప్రభా సూచించుటకు ప్రభ ఈ సాయంత్ర కాలం మందు ప్రభా చేర్చుటకు ప్రభలతని మీరు ఆయతపరచండి ప్రతి ఒక్క బిడ్డను అతన్ని నడిపించండి ప్రభ రాని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ వాతావరణాన్ని మీ స్వాధీనలు పరచుకండి టెక్నికల్ సమస్యలన్నీ కూడా తీర్చండి నా తండ్రి ప్రభ ప్రతి ఒకటి విరు మీరు చేయగలరు నాయన సమస్తము సాధ్యం అని ప్రభ మీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు అసాధ్యం అనేది కూడా లేదు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తీర్చే దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరి పాపములను క్షేమించగలిగిన దేవుడు తను నీకు వందనాలు చేస్తున్నాం నీకు గొప్ప కెనకర్ కనికరములు ప్రేమను బట్టి నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభన్న తండ్రి ఈ సాయంత్రకాలం అందు ప్రభా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభు పాటల ద్వారా సాక్ష్యంల ద్వారా విజ్ఞాపనల ద్వారా ప్రభన్న తండ్రిని యొక్క మహిమకరంగా జరిగించుకోనండి నా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యములోని మర్మములను మాకు తెలియచేయండి ప్రతి హృదయంను కదిలించగలిగే ప్రభాని తను ఈ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభాన తండ్రి ప్రతి ఒక్క రీతిగా దర్శనాలతో ప్రవచనాలతో మాత్రం మాట్లాడుతున్న దేవుడు నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని అందరినీ నా తండ్రి బలపరచండి పడిపోతున్న ప్రతి ఒక్క బిడ్డల స్థిరపరచండి ఏసిన తండ్రి ప్రార్థనకు ఆటంకం కలిగిస్తున్న ప్రతి విధమైన అంధకార మంత్ర చీకటి శక్తులు శక్తి కలిగంలో కాలిపోను కాక ప్రభన తండ్రి సాయంత్రకాల సమయం వాక్యం చెప్పనైన బిడ్డని మీరు దీవించని నా తండ్రి ప్రభన్న తండ్రి మీ యొక్క అభిషేకించి మాతో మాట్లాడమని అనేకులు ప్రభనతండి యొక్క వాక్యంని వీని ప్రభన మా మారు మనస్సు పొందినట్లు నా తండ్రిని కృప చూపించమని ప్రభ ప్రార్థిస్తూ సాయంత్రకాల దీవనలు ప్రత్యేక దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ ఏసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ Thank you, sister. Thank you, Akka. Praise the Lord. My mother, Priyanka, sister, can I ask you a question? Sister, please, please. Thank you, Akka. Praise the Lord. Chirakalasnehi tuda Naurudhaya nasanni tuda Chirakalasnehi tuda నా హృదయా నన్నిహితుడా నాతోవైయ్యా నీ స్నేహంశాళయ్యా నీడీవైయ్యా ప్రియ ప్రభువాయ్యా నాతోడునీవయ్యా నీ స్నేహం చాళయ్యా నా నీడనీవ్యా ప్రియ ప్రభువాయ్యారకాలస్నేహం ఇది నాయ స్నేహం చిరకాళ స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన్న సన్నిహితుడా బంధువులు పెలివేసిన పెలివేయనీ స్నేహం లోకానలే నటి యో దివ్య స్నేహం నాయసు నీ స్నేహం బంధువులు పెలివేసిన veli veyani sneham <laughs> lokanalenatti <laughs> o divya sneham na yesu ni sneham chirakal sneham idina yesu sneham chirakal sneham idina yesu sneham చిరకాల స్నేహితుడా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయో నీ స్నేహం నన్ను ధైర్య పరిచయాదన్న కలిగించు నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన శిలువ స్నేహం నాయసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన శిలువ స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల సేతుడా నా హృదయా సన్నితుడా నా తోడునీవయ్యా నీ స్నేహం జాళయ్యా నా నీడనీవయ్యా ప్రియ ప్రభువాయ్యారకాళ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసునేహం థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ సిస్టర్ మన మధ్యన ఉన్న ప్రషుల సిస్టర్ వాక్యం షేర్ చేస్తాను ప్రషులా సిస్టర్ ప్రేజ్ రావు సిస్టర్ నేను వాక్యం షేర్ చేయండి ప్రేజ్లా సూత్రం ఎస్ ప్రభానికి వందన రాజా వాక్యంలో వెళ్ళము తెలుసు ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రభా ఏసు క్రీస్తాంలు అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి ఈరోజు మనము హన్న గురించి నేర్చుకుందాం హన్న జీవితంలో ఎలా తన ప్రార్థన ద్వారా తను ఎలా గెలిచింది తన లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంది అదంతా ఎలా ఎదుర్కొంది తన లైఫ్ లో మెయిన్ ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అని మనం నేర్చుకుందాము సామెతుల గ్రంథం మొదటి సమెతులు ఫస్ట్ నుంచి మనం చదువుకున్నాము అన్న హన్నాకి భర్త అయినా ఎల్ఖానా ఎల్ఖానాకి ఇద్దరు భార్యలంట ఫస్ట్ ఆమె పేరు ఏమి వచ్చేసి అన్న సెకండ్ ఆమె పేరు వచ్చేసి పెనెనా ఆ హన్నకి ఏమో పిల్లలు లేరంట పెనెనాకి పిల్లలు ఉన్నారు అన్నాకి పిల్లలు లేరంట అన్న రెండవది పేరు పెనెనా పెనేనాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయి పెనేనాకు పిల్లలు ఉన్నారంట అన్నాకి లేరంట కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎంత ఎవరికి ఇచ్చేవాళ్ళంట అన్నాకి ఇచ్చేవాళ్ళంట ఇఫ్ ఒక ఇన్ ద సెన్స్ ఆయనకి ఒకవేళ ఏదైనా దాంట్లో ఎక్కువ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ద పోషణ పెనేనాకి లేకపోతే వాళ్ళ చిల్డ్రన్స్కి ఇచ్చి దాంట్లో రెండు అంతులు తను అన్నాకి కేటాయించేవాడు అంతగా తను అన్నాని ప్రేమించేవాడంట కానీ అన్నకు ఒకటే ఒక లోపము తనకి పిల్లలు అవ్వట్లేదు ఆ బాధలో ఎంతో ఉండేనంట ఎప్పుడైతే ఎల్గానా ఉండడో అప్పుడల్లా పెనైనా అన్నాని చికిటిపోటి మాటలతో అనేదంట నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు చిటిపోటి మాటలతోనే సహించేద్దా ఏదో ఒకటి కానీ అన్న కాదు ఒకటే ఒక బాధ తన భర్త ఎంత ప్రేమించినా ఎంత ఇది చేసినా ఎంత గారాభం చేసినా కానీ తనలో ఒక బాధ అనేది మిగిలిపోయిందంట తనకు సంతానం అవ్వట్లేదు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంటలే వాళ్ళ దగ్గర ఉండలేరో అప్పుడు పెనైనా ఒక రకంగా మార్చుటి పోటీ మాటలతో విసికిస్తుందంట అలాగే మన లైఫ్ లో ఉంటారు ఎవరన్నా ఒకళ్ళు మనము ఒక లై దగ్గర ఇంపార్టెన్స్ కోడతాం వాళ్ళు మనకి కానీ బయటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించేసి మన మన మైండ్ సెట్ అనేది మనము ఖరాబ్ చేసేసుకుంటాము వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఇంపార్టెన్స్ చాలా ఇస్తూ ఉంటారు కానీ బయటి వాళ్ళ వల్ల మనము ఇంపార్టెన్స్ అనేది మనం వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అట్లనే ఎంత ప్రేమించినా ఎంత ప్రేమించినా ఎట్లా ఎంత ప్రేమించినా తన దృష్టి మొత్తమే దీని మీద ఉండే తనకి పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు అని ఉండే మోస్ట్లీ ఈ పెనేనా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు చూసినా ఎల్గానా లేనప్పుడల్లా విసికించేది నీకు లేరు అది లేదని చాలా విసికించేదంట కానీ అంత ఏమైనా కానీ ఇంత ఏమైనా కానీ ఎంకానా ఏం చాలా ప్రేమగా పెనేనా కన్నా ప్రేమగా చూసుకునేటోడంట ఆమెకు సంతానం లేకు సంతానం లేకుండా తనకి ఇప్పుడు ఐదో వచనంలో చూడొచ్చు మనం కన్నా తన తనకు ప్రియముగా ముందున ఆమెకు రెండు పాలు ఇచ్చు చూ వచ్చాను ప్రియముగా ఇక్కడ మనం చూడొచ్చు పెన్నాని మనం తను డిస్కరైబ్ చేయట్లేదు అన్నాకి ప్రియముగా అని ఎంత అయినా ఒక బియాండ్ ఒక బియాండ్ తను ఎందుకంటే తన పిల్లలు లేరు కాబట్టి ఆ లోటు ఉండొద్దని తను బియాండ్ ఎక్కువగా లవ్ చేస్తున్నాడు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది రెండు రెండింతలు ఎక్కువగా ఆయన ఇస్తున్నాడు కానీ ఈయనకు అదే లోటు అదే లోటు ఉండిపోయేది ఏంటంటే పిల్లలు లేరు పిల్లలు లేరు ఆ ఒక్క లోటు మాత్రము తన మైండ్ లో తన హృదయంలో పిల్లలు లేరు ఒక ఇది ఉండిపోయేది ఇక్కడ మేము ఆరో వచనంలో అబ్జర్వ్ చేస్తే యహో ఆరో వచనంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఏమైనా ఉంటుందంటే ఆర్ హీ అండ్ ఆర్వైవ్గా యూజ్ టు ప్రో హ grieviously to irritate her because the lord has closed her home garbani musu vesinanta i clearly chudochu manamo the lord has closed her home devude tana garbani musu vesinanta mana manku antam devude enduku itla yesisindi devude enduko andariki andariki namuga pellena valiki andariki enino guppa guppa karyalu jarugutunna life lo na life lo endukina jaragutaledani anna lage ento mandi aalochinchukochu ఒక గర్భఫలం అనే కాదు ఏదైనా విషయంలో ఉండొచ్చు జాబ్ విషయంలో అయినా ఉండొచ్చు లేకపోతే ఇంట్లో సమస్యలు అయినా ఉండొచ్చు ఇల్లు నాకు నాకు ఇల్లు నేను కడదాం అనుకుంటున్నా కానీ పైసలు సరిపోవట్లేదు లేకపోతే ఎన్నో విషయాల్లో మనం అనుకుంటాము ఇది తప్ప ఎందుకు అవ్వట్లేదు నేను అన్ని కరెక్ట్ ఉన్నా ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు నాకు అని కానీ ప్రతి ఒక టైం అనేది దేవుడు ఎప్పుడో నిర్ణయించి పెట్టి ఉందంట ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మెయిన్ ఆరో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ద లాజ్ హ్యాడ్ క్లోజ్ రూమ్ తన గర్భాన్ని ఎవరు మూసివేసిందంట దేవుడే మూసివేసిందంట ఎందుకు తనకి దేవుడికి కరెక్ట్ టైం అనేది తెలుసు ఏ టైంలో ఏది చేస్తే నా బిడ్డలకి నా బిడ్డలకి కరెక్ట్ అని ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తను నేను తను సిద్ధపడి ఉండాలంట ఎన్నిటికి ఎట్లా అయితే అన్న సిద్ధపడి ఉందో పెనైనా ఎంత తిట్టినా ఎంత ఏమని చేసినా కానీ తను ఏం చేసి తను ఓడ్చుకుంది తను ఎవరికి ఏమి ఇది చేయకుండా ఓడ్చుకుంది ఓడ్చుకొని దీనంగా తను ఎవరి దగ్గర తన భర్త దగ్గర చెప్పుకొని ఏడ్చిండచ్చు కానీ కానీ ఎక్కువ మొరుపెట్టింది దేవుడు సన్నిధానంలో మొరుపెట్టిందంట దేవుని అడిగిందంట నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడిగిందంట అదే అదే కింద చూడొచ్చు హన్న హన్నతము ప్రియముగా నుండున ఆమెకు రెండు పాలు ఇచ్చాను అదే ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఆమె పెనిమిది ఎల్కానా హను నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానట నీకు మనో ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషుడ వాడినే కదా అని ఆమెతో చెప్పాను అయినా ఇప్పుడు ఇక్కడ అన్న ఒక అన్న ఒక వైఫ్ ఇప్పుడు అయినా ఎల్ఫ ఎల్ ఒక హస్బెండ్ హస్బెండ్ ఎంతగా కన్సోల్ చేస్తుండే నేను ఒక టెన్ చిల్డ్రన్స్ తో సమానమే కదా ఎందుకు అట్లా చేస్తున్నావు లైక్ తిను ఇంత కేరింగ్ గా తను ఇది చేస్తుండ ఒక ఫ్రెండ్ లాగా ఇక్కడ మనం చూడొచ్చు ఎల్కానా ఒక అన్న గురించే కాదు ఎలకాలలో ఉన్న క్వాలిటీస్ కూడా మనం వేరే వాళ్ళలో చూసుకుంటాం ఎలకాలలో లాంటి భర్త మనకు ఉండాలా ఎంత కేరింగ్ ఎంత కేరింగ్ ఒక ఫ్రెండ్ లాగా తను కన్సోల్ చేస్తుండో నువ్వు అది లేకపోయినా పర్వాలేదు అది లేకపోయినా పర్వాలేదు నేను పది కుమారుల నీకు విశేషుడ వాడినే కదా అని అంత మంచిగా అడిగినా తను తనలో లవ్డ్ ఆయన ఎంత కూడా అన్నాన్ని దవ్వ చేసిండు ప్రియమైన ప్రియమైన రాళ్ళిని అనే అంటుంది అంటే ఎంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చిండు కానీ అన్నాకు అది ఎంత వదిలేసి ఒకటే ఒకటి ఉండే తనకి సంతానం కావాలి తనకి ఒక కుమారుడు కావాలని ఒకటి ఎంతనో ఉండే ఎంతనో ఉండే ఆమెకి దుఃఖము తీ తీరిందా లేదు తనకి సంతానము లేదు అనే ఒక బాధ తనలో చాలా నిండిపోయిందంట సంతానం లేదు సంతానం లేదు అనే ఒక బాధ నిండిపోయిందంట ఒకరోజు ఏమైందంట ఎల్ఖానా అన్న ఇంకా పెనైనా షీలో అనే పట్టణంకి వెళ్ళిందంట షీలో అనే పట్టణంకి వీళ్ళందరూ వెళ్ళిండ్రనమాట వెళ్తే అక్కడ వీళ్ళు ఏమైందంట అక్కడ సన్నిధానం తన కూర్చొని తన దేవుని దగ్గర మొదపెడుతుందంట మొరపెట్టి దోడి దగ్గర ఉండి మొరుపెడుతుందంట ఏమని చూడండి ఎలా మొరపెడుతుంది అది కూడా మనం నేర్చుకోవాలంట ఎలా మొరపెడుతుంది ఎలా అడుగుతుంది అది కూడా మన దీంట్లో మనకి చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చండి ఆయన ఆమె ఎట్లా బహు దుఃఖంగా చాలా ఏడ్చి దేవుని దగ్గర అడిగిందంటే ఏమైనా సంతానం గురించి అడుగుతుందంట బహు దుఃఖంగా చాలా దుఃఖంతో చాలా అంటే చాలా దుఃఖంతో తను అడుగుతుందంట ప్రార్థన చేయచు బ ఏడ్చుచు అడిగిందంట ఏమని సైన్యములకు అధిపతి అగు నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఇక్కడ త్రీ టైమ్స్ అడుగుతుంది ఫస్ట్ తను ఎలా పోలుస్తుంది సైన్యములకు అధిపతి అగు ఇట్లా ఎంతో దీనంగా ఎంతో అంటే ఎంతో దీనంగా ఇన్ని రోజులు బాధ ఇన్ని రోజులు ఎవరో మన లైఫ్ లో ఉండొచ్చు సంతానం అవ్వట్లేదు ఎక్కడే చూపించుకుని లేకపోతే ఈ ప్రాబ్లం నాకు అవ్వట్లేదు అందరూ నన్ను చీటి ముట్టి అంటున్నారు నేను ఎదగలేకపోతున్నాను మనం లైఫ్ అనుకుంటాం కానీ ఇక్కడ అన్న తన మొత్తము మొత్తం ప్రాబ్లం ని తన హస్బెండ్ కి చెప్పుకోలేకపోయింది ఎందుకంటే పెన్నైనా ఇంటర్ఫియర్ అవ్వచ్చు ఈ టైంలో కానీ ఎక్కడ సంబోధించుకుందంట ఎక్కడ తను మొరపెట్టిందంట దేవుని సన్నిధానంలో కూర్చొని మొరపెట్టిందంట ఎలా డిస్క్రైబ్ చేసింది చూడండి సైన్యములకు అధిపతి యుహవ నీ సేవకురాలైన నాకు కలిగి శ్రమను చూచి మళ్ళా మీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని ఫస్ట్ ఏమో కలిగి శ్రమను చూసి అని నెక్స్ట్ ఏమంటుంది మరువక జ్ఞాపకము చేసుకొని మళ్ళంటుంది నీ సేవకురాలైన నాకు మగపిల్లను పిల్లను దయచేసిన ఎడల వాళ్ళని ఏమని నీకు అప్పగింతును మొక్కుబడి చేసు ఫస్ట్ ఏమంటుంది ఫస్ట్ ఫస్ట్ త్రీ పాయింట్స్ ఇలా మనం గమనించవచ్చు ఏంటంటే శ్రమను చూచి మళ్ళీ ఏమంటుంది నన్ను మర్చిపోకు ఇంకా ఏమంటుంది తను స్పెసిఫిక్ గా ఏమన్నది ఈ సేవకురాలైన నాకు మగ పిల్ల పిల్లవాడిని దయ దయచేయం ఎంతో ఎంతో ఎంతో బాధతో ఎంతో వేదనతో తన దేవుని దగ్గర మొదలుపెడుతుంది తన దేవుని సన్నిధానంలో అడుగుతుంది స్పెసిఫిక్ ఒక వర్డ్ మెన్షన్ చేసింది నన్ను మర్చిపోకు నన్ను మర్చిపోకు యాత్కము చేసుకొని నా శ్రమను చూడ్చి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని అడుగుతుంది ఇంకొక వాడు ఏమని మెన్షన్ చేసింది మగ పిల్ల పిల్లవాడిని దయచేయండి అండ్ ఇంకొకటి ఏమని మొక్కుకుందంటే మొక్కు మొక్కుబడి చేసి మొక్కుబడి చేసుకొని ఉన్నాను అని అంటుంది అంటే తన కొడుకుని అక్కడ అప్పగిస్తాను ఆ సన్నిధానికి అప్పగిస్తాను సమర్పిస్తాను అని ఆల్రెడీ తను మేనిఫెస్ట్ చేసుకుని ఒకవేళ నా మగపిల్లవాడి పుడితే తప్పకుండా తప్పకుండా నేను ఈ సన్నిధానంలోకి ఇస్తాను అని తప్పకుండా మొదలుపెట్టుకోండి ఎట్లా అంటే దేవుడవు సైన్యములు అధిపతి ఓ అను తన శ్రమను చూడమంటుంది తన వేదనను చూడమంటుంది జ్ఞాపకము చేసుకోమంటుంది క్లియర్ గా కొడుకు కావాలని క్లియర్ గా మ్యానిఫెస్ట్ ఆ కొడుకుని ఇస్తానని కూడా మ్యానిఫెస్ట్ ఎలా చేసుకుందంటే అంటే ఇక్కడనే తన కాన్ఫిడెన్స్ లెవెల్ అర్థం చేసుకోవచ్చు ఎవరికైనా ఏం చిందా ఎంతో బాధ పెట్టింది పెనైనా ఏడ్చిందా భోజనం చేయనని ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇది చేసింది ఎవరి దగ్గర ఎల్ఖానా దగ్గర ఇది నేను భోజనం చేయను మా భోజనం చేయకుండా అట్లనే ఉండి ఉండిపోయింది కానీ తను ఏ మెయిన్ ఏంటంటే తన కాన్ఫిడెన్స్ ఎక్కడ కోల్పోలేదు తన బాధని తన వేదని దేవుని సన్నిధానంలో తను చూపించుకున్నా ఏంటి మెయిన్ గా నా స్టమ్మను చూడండి నన్ను జ్ఞాపం చేసుకోండి నన్ను మర్చిపోకండి నాకు మొగ మొగ సంతానం ఇవ్వండి అప్పగిస్తాను నీ సేవకు నేను సమర్పిస్తానను క్లియర్ అంటే క్లియర్ గా తను మేనిఫెస్ట్ చేసుకుంది అదే రోజు మేనిఫెస్ట్ చేసుకోండి ఎట్లా మేనిఫెస్ట్ చేసుకుంది ఎట్లా తను ప్రేయర్ చేసింది అక్కడ ఎట్లా ప్రేర్ చేసిందంటే బహు దుఃఖ క్రాంతితో ఎంతో ఏడ్చు ఎంతో ఏడ్చిందంటే చాలా అంటే చాలా అంటే చాలా ఏడ్చి తన ప్రేర్ చేసింది ఆ ప్రేర్ ని దేవుడు తప్పక విన్నాడంట దేవుడు తప్పక వింటాడు మనం ఎప్పుడైతే మన పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఎప్పుడైతే మనం అడుగుతామో ఎట్లా అయితే తన పూర్ణ మనసుతో తన పూర్ణ హృదయంతో ఎంతో ఫేద్మంతోనే ఎంతో నమ్మకంతో ఎవరి మీద మనుషుల మీద నమ్మకుండా ఎంతగానో వాళ్ళ భర్త ప్రేమిస్తున్నాడు అయిన కూడా ఇది చేసి తను దృష్టి ఎక్కడ పెట్టింది తన దేవుని మీద పెట్టింది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చింది దేవునికి ఇచ్చింది దేవునికి ఇచ్చింది కాబట్టి తను అడిగిన ప్రతి ప్రతిఫలము ముందున్న రోజుల్లో ఇచ్చిందంట తను ఎట్లా అడిగింది దుఃఖంతో అడిగిందంట ఎంత దుఃఖంతో అడిగిందంట మనం కింద చూసుకుంటే అప్పుడు ఎవరు చూసిందంటే ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తుందంట ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు ఆ థర్టీన్త్ వర్స్ అనుకుంటా ఏది ఆమెను నోరు కనిపెట్టి చూడాను ఆయన తన మనసులోనే చెప్పు అంటే ఆమె మనసులోనే చెప్పుకుంటుంది బయట తన బాధను చెప్పుకోలేకపోతుంది అంటే మామా చేస్తుంది ఆమె ఉట్టి తన మనసులోనే మాట ఉంది కానీ బయట ఎవరికి చెప్పుకోలేకపోతుంది కానీ ఏది అవన్నీ అబ్జర్వ్ చేస్తుందంట ఏంటి దీని తాగేసి ఉందా లేకపోతే ఏంటి కానీ ఇవన్నీ విషయాలు ఎవరికి చెప్పిందంట ఆ ప్రవక్త అక్కడ ఉన్న ప్రవక్తకి చెప్పిందంట ఏలికి ఇలా ఇలా ఇష్యూ ఉంది ఇట్లా ఉంది అని అయితే కింద మనం చూసుకోవచ్చు పదిహేనో అధ్యాయంలో ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవ సన్నిని కుమ్మరించు కొనుచున్నాను అవి ఎలా రిప్లై ఇచ్చిందంట ఎంతో ధీటువా ఇక్కడ కూడా మన ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఎంతో కాన్ఫిడెన్స్ తో ఎంతో బ్రేవ్నెస్ తో తను ఏమన్నదంట తన ఆత్మని ఎవరికి అప్పగించిందంట యహోవకి ఆ సన్నిధిలో కుమ్మరించి కొనుచున్నాను అప్పుడు ఏది ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఆయన ఒక మాట అన్నాడంట ఏమన్నాడంట అంతట సెవెంటీన్ వర్స్ అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయలు దేవుడు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను అయితే ఇక్కడ కూడా ఆయన అన్నానంటో సేఫ్ అని ఉంటది నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి మీకు దయచేయును కాకు అని ఆయన కూడా బ్లెస్ చేస్తాడు ఎంత కాన్ఫిడెన్స్ తోనే ఆయన కూడా బ్లెస్ చేసి కదా ఏమిలో కూడా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆమె అంత దీనముతో అంత బాధతో అక్కడ ఆ మందిరంలో ఒక శైలి కూర్చొని డోర్ దగ్గర కూర్చొని తను చెప్పుకోలేకపోయి మౌమ చేస్తూ తన మనసులో ఉన్నది గెస్ చేసి ఆయన ఎట్లా అడిగిందంత ఇంత దీన హృదయంతో అడు అడిగితే ఇజ్రాయేల్ దేవుడు నీవు చే చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను మనం కూడా అట్లా మనవి దేవుని దగ్గర మొరు పెట్టాలి వీళ్ళు ఇంట్ వీళ్ళు అనుకుంటే ఏమంటారు ఏమంటారో వాళ్ళనుకుంటే ఏమంటారో మనం అవన్నీ పట్టించుకోకుండా మనం దేవుడి దగ్గర అడగాలని నీ కరెక్ట్ టైం ఎప్పుడు నువ్వు నువ్వు ఊహించుకున్న టైం నాకు ఇవ్వండి మన మైండ్ తీశా కదా మన మైండ్ ఈవల్ మైండ్ అంట మనకి ఏదోదో చెప్తుంటుంది ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు ఈ ప్లాన్ ఎన్ని ఇది కరెక్ట్ ఈ టైంలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు వేరే రంగంలో చేయొచ్చు కదా ఇదే చేయాలన్నా కానీ ఇవన్నీ ప్లాన్స్ మనము ఇక్కడ పెట్టామంట దేవుని దగ్గర పెట్టాలంట అయినా కరెక్ట్ టైంలో నీకు ఏది సూటబుల్ ఉందో అది ఇస్తాడంట ఫిఫ్త్ వర్స్ మనం ఆల్రెడీ చూసినాం అయిననే ఆయన ఏం చేశాడు ద లాట్ ఆఫ్ క్లోసెస్ ఫర్ భూమన్ అన్నాడు కదా దేవుడే తన గర్భాన్ని మూసివేసిడు కానీ ఇవన్నీ చేయడం ఎందుకు ఇవన్నీ ఇవన్నీ గోత్రు అయింది అన్న ఇవన్నీ గోత్రులు కావాల్సిన లేదు కదా తనకి లగ్జరీ లైఫ్ ఉంది ఏది కావాలంటే అంత అంత ఆ ఎఫానా ఏదంతాది ఇస్తాడు ఒకటి కాదు రెండంతాది ఇస్తాడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎంతో దీని ఎంతో బాధగా తన సంతానం లేదని ఎంతో గంభీరంతో ఎట్లా అంటే నన్ను జ్ఞాపకము చేసుకోవడము నా శ్రమను చూడము నన్ను జ్ఞాపకము చేసుకోవడము అట్లా ఎంతో లీనంగా అడిగింది అండ్ తను ఇంకొక విషయం కూడా మార్చిపోలేదు తన కుమారుణ్ణి దేవునికి అప్పగిస్తానని అని అది కూడా చెప్పింది అనమాట అది కూడా మనం నేర్చుకోవచ్చు తన కుమారుణ్ణి దేవుని దగ్గర ఇది అప్పగిస్తానని చెప్పింది ఒక ఇరవై వాచనంలో మనం చూసుకోవచ్చు కనుక కన్న గర్మపు ధరించింది ఇంత చూస్తే ఆయనకి ఏమని పేరు పెట్టిందంతా సమయలు అని పేరు పెట్టింది సమయలు మనం అట్టున్నాడు ప్రవస అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ బాధపడి ఎంతో వేదనతో కూర్ కదా ఇంత బాటలు మొత్తం ఎంతో మంది ఎంతో మందితో మాటలు పడింది ఎంతో మంది ఇది చేసిండ్రో సొంతము వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ ఏమనలేదు కానీ పక్క వాళ్ళు ఆయన తెలియన ఎంతో మాటలు అయిన తర్వాత తాను ఒక మగ సంతానానికి క్లియర్ గా మెన్షన్ అయి ఫస్ట్ ఏమన్నది నాకు మగ సంతాన కావాలన్నది తనకి ఏమి ఇచ్చిండు మగ సంతానమే ఇచ్చిండు ఆయన ఎవరు సమయలు సమయలు గొప్ప ఆయన ఎంతో జ్ఞానం ఎంతో ఇది ఆ సమయను ప్రవక్త కన్నా గొప్ప తల్లి అన్న అంట అన్న లో మనం ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి ఎంతో మంచి క్వాలిటీస్ ఉన్నాయి మనం ఒకటి గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటాం తన కండ్ల తల్లి ఎంతో గొప్పది కదా ఇంత ఇంత గొప్ప బ్యాటిల్ని రన్ ఇంత ఇంత ఇంత అవమానాలు పడి ఇంత ఇది అనుభవించి ఎవరి ఇది అయినా కానీ తను తన పట్టుదల మాత్రం వద ఆకు కుమారుడు కావాల నన్ను వినుము నన్ను ఇజయము నాను అని ఇంతగా మొరపెట్టి సమయుడికి సమయుడిని ఈ లోకాన్ని ఇంత గొప్ప రాజని మనకిచ్చిందనమాట ఇంత ఇంత ఇంపార్టెన్స్ దేవుడు ఇంత ఘనము అన్నాన్ని దీవించింది మనం అనుకోవచ్చు ఇక్కడ అదే మలా అంటున్నాం తన గర్భాన్ని దేవుడు మూసింది అద ముందే ఇవన్నీ చేర్చుంటే దేవుడు ఒక ప్లాన్స్ ఉంటపల్ట్ అయిపోవా మన అన్న గురించి అంతా మాట్లాడకపోతానున్నాయి అన్న సమయలు కొడుకు మాత్రమే అనుకుంటానున్నాయి కానీ ఇప్పుడు ఏంటి అన్నకున్న ఇంపార్టెన్స్ కూడా దేవుడు ప్రత్యేకంగా వివరించింది ఎంతో బ్యాటిల్ చేస్తే మాత్రమే సమయంలో లాంటి గొప్ప ప్రవక్త అన్న ద్వారా మనకి ఇచ్చింది దేవుడు గొప్ప ప్రవక్త మనకి దేవుడు ఇచ్చింది అంటే మనం అనుకోవచ్చు దేవుడు మన డోర్స్ అన్ని ఓపెన్ చేసేస్తుండు ఎలా ఎందుకు అంటే ఏదో ఒక ప్లాన్ ఉండొచ్చు దేవుని కూడా మన పట్ల మనం అన్న లో కూడా అట్లున్నాయి కదా అన్ని క్లోజ్ అయిపోయింది దేవుడ క్లోజ్ చేసేసిండు డోర్స్ అన్ని తనకి కానీ కరెక్ట్ టైం దేవుడు అనేది తన మెరాకలు తన జీవితంలో నెరవేర్చిందంట సమయంలో లాంటి గొప్ప ప్రవక్తని గొప్ప రాజుని మనకి మన మనకి అందజేసి అందజేసిందంట మనం మన రిలేషన్ షిప్ లో కూడా ఎంతో మంది మనం ప్రేమి ఎట్లా అయితే ఎట్లా ఎంత ప్రేమించినా అని తన లక్ష్యం మాత్రమే తను తన మైండ్లకేం తీయలేదు ఎవ్రీ మన లైఫ్ లో కూడా మన లవింగ్ పర్సన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన లైఫ్ ఓడ్చి కూడా మనము మర్చిపోవద్దంట అయినా ఫస్ట్ థింగ్ హన్న గురించి మనం ఏం నేర్చుకోవాలంటే తన సమస్యలను పరిష్కారము ఎక్కడ దొరుకుతుందో గ్రహించి అక్కడకు చేరింది దేవుణ్ణి ప్రార్థించిందంట ఎక్కడికి ఎక్కడ దగ్గర పోయింది ఆమె ఎక్కడ పోయిందామే శీలం కలిసి పోతారు కదా అప్పుడు ఈమె కూడా పోయింది ఆమె ఎల్ఖానా ద్వారా కార్యమైంది ఎల్ఖానా కూడా ఓకే తను సపోర్ట్ చేసిండు మనుషుల ద్వారా అయిందా మనుషుల ద్వారా కాలే తను తను తన సమస్యను పరిష్కారం ఎక్కడ దొరుకుతుందన్న అనుకుంది మనుషులు దగ్గర కాదు దేవుని దగ్గర దొరుకుతుందని క్లియర్ మనకు ఇది ఆమె ఎట్లా సం ప్రార్థించింది పదో వచనమున మన క్లియర్ కనిపిస్తుంది బహు దుఃఖముతో చాలా అంటే చాలా దుఃఖముతోనే తను ఇది చేసిందంట తను ప్రేర్ చేసిందంట బహు దుఃఖముతో తను ప్రేర్ చేస్తే జవాబు అనేది వచ్చిందంట మనము మనం ఎయిటీన్త్ వర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడ తను ఫస్ట్ స్టార్టింగ్ లో తను బహు దుఃఖంతో ఇది చేసిందంత తను ఏలి ఒక ప్రవక్తని ప్రవక్త అన్నాడు కదా తనకి ఏమని ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న ఆయన దయచేనుగాక అని చెప్పేసి వెళ్ళిపోయిడు అప్పుడు అక్కడ తను ఇంకొకటి కూడా డిస్క్రైబ్ చేస్తాడు ఫస్ట్ ఏమో దుఃఖంతో నుండే ఏరియా వన్ని కాన్ఫిడెన్స్ నింపిన తర్వాత తర్వాత ఎయిటీన్త్ వర్స్ లో ఏముంటదంటే తరువాత ఆ స్త్రీ తన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖము నుండుట మానేను ఫస్ట్ ఫస్ట్ అప్పుడంత ఏమి తినకుండా చేయకుండా ఎంతో బాధనతో ఎంతో వేద ఉంటాయి ఎప్పుడైతే ఏమి ఒక ప్రభక్త తనలో కాన్ఫిడెన్స్ నింపిండో ఆయన ఏమన్నాడు ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు ఇక్కడ అన్న కూడా దేవుని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది సైన్యములకు అధిపతి అని సైన్యములకు అధిపతి అని అన్న ఎంత మళ్ళా ఏం చెప్తాడు ఇక్కడ ఇజ్రాయల్ దేవు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను కాక అని ఇవన్నీ చెప్పగానే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తినేసి తనకి తన భోజనం చేయడానికి రెడీ అయిపోయింది తన ముఖము దుఃఖముఖము గాక దుఃఖముఖము కాక నుండుట మానే అంటే దుఃఖముఖము లేదు తనలో ఇప్పుడు కొంచెం సంతోషం తనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనమాట అంటే ఇక చూడండి స్టార్టింగ్ లో ఎంత నిరాశతో ఎంత వేదనతో ఎంత బాధతో తను ఉండను పోయేటప్పుడు ఆ మందిరం నుంచి పోయేటప్పుడు అంత దుఃఖం ముఖం లేక తనలో కాన్ఫిడెన్స్తోనిపోయింది ఆ పోతూ పోతూనే ఫ్యూ మంత్స్ లో తన అంత గొప్ప తను అంత అంత గొప్ప తను తల్లి అయిందంట ఇంకొక పాయింట్ ఏం నేర్చుకోవచ్చనే తను తనను స్థితిని మార్చగలవాడు యహో అని దేవుడు ఒక్కడే అని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచిందా లేదా విశ్వాసం ఏలియ ఏలి అన్న మాటకి విశ్వాసం ఉంచి అక్కడి నుంచి సంతోషంగా తీసి ఏలి అన అన్నాడు ఆ ప్రవక్త మాటకి ఏం నమ్మి ఆమె తన ఇంత ఆమె దుఃఖముతో వచ్చింది దుఃఖము ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిందంట తన స్థితిని మార్చగల దేవుడు ఒక్కోడ నమ్మి సంతోషముతో విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసముతో తను వెళ్ళిందంట తన ప్రార్థన దేవుడు ఆలకించిండు అని ముందే నమ్మింది ఆలకించిండు అని ముందే నమ్మి నవ్వుతూ వెళ్ళిందంట తన నమ్మకం దేవుడు ఒక్కోడే మారుస్తాడని నమ్మింది ఆయన అయినని ఆమెనే వెతికింది విశ్వాసం ఉంచింది తను ప్రే ప్రార్థన ఆలకిస్తాడని ముందే నమ్మిందంట అంత అంత నమ్మకం మనలో ఉండాలంట అంత పరిపూర్ణత మనం మనలో ఉండాలంట దేవుణ్ణి మనము అలాగో వెతుక వెతుకుతూనే ఉండాలంట మనం ఎక్కడ స్టాప్ అవ్వదు మన విశ్వాసం అనేది కోల్పోవదంట ఎట్లా అయితే మన లైఫ్ లో ఎల్ఖానాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అన్నాకి అన్న కూడా ఎంతో ఎంతో గొప్ప ఎంతో గొప్ప తల్లి తన లైఫ్ లో ఎంతో సగ్గు ఫేస్ చేసి సమయంలో గొప్ప ప్రవక్తకి తను జన్మనిచ్చింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తను ప్రార్థనలో మొక్కుకున్న మొగ్గును కట్టుబడి ఉండే ఆయన ఎలా కట్టుబడి ఉండే తను ఏమన్నది తన తన కుమారుణ్ణి ఎవరికి ఇస్తానో దేవుని సన్నిధానంలో తను ఇస్తానన్న మొక్కుకుంది కదా ఇచ్చింది తన మొక్కుని తప్పకుండా నెరవేర్చుకుంది ఇరవై నాలుగో అధ్యాయం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది నా ఇరవై ఆరో అధ్యాయం వచనంలో నా ఏలిన వాడ నా ఏలిన వాణి ప్రాణము తోడు నీ యొద్ధకు నిలిచి యుహోవాను ప్రార్థన చేసి శ్రీను నేనే ఈ బిడ్డను దయచేయమని యుహోవతో నేనే నేను చేసిన మనవి ఆయన అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యుహోవకి ప్రతి ప్రతిష్ఠించుచున్నాను తను బ్రతుకు దినములన్నిటి వాడు యుహోవకు ప్రతిష్ఠించుతోనని చెప్పాను అప్పుడు వాడు యుహోవకు అక్కడే మొక్కాను ఈ విషయంలో ఫస్ట్లో ఆమె ఏమన్నా తను మొగపిల్లాన్ని అంటే తను ఎక్కడికి దేవునికి సమర్పిస్తానని మొక్కుకుంది ఆల్రెడీ అలాగే వచ్చి అలాగే వచ్చి తనకి త్రీ ఇయర్స్ ఎప్పుడు ఉన్నప్పుడు ఏలియాకు ఏలియాకు చెప్పేసి ఏలి ఎవరైతే ప్రవక్త అక్కడ ఉన్నాడో అక్కడికి అప్పగించేసి తిరిగి వచ్చిందంట అన్న ఎంత గొప్పగా తను ప్రార్థన చేసి ఎంతో ఎంతో గొప్పగా ప్రార్థన చేసి తన తన మొక్కును సమయము ద్వారా తీర్చుకుందంట సమయంలో అక్కడ ఉండిపోయిందంట మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనేను నా హృదయం యోహోవ ఎందు సంతోషించు చున్నది యోహోవ నాకు మహాబలము కలిగాను ఫస్ట్ లో ఏముండే చాలా బాధ ఉండేది ఇప్పుడు ఏం కలిగిందంట దాని ఆమెలో మహాబలము కలిగిందంట అండ్ ఇంకొకటి పైన ఏమంటుండో యోహోవ ఇంత అయిన తర్వాతనే ఆ సమయంలో అనే రాజు అనే ఒక ప్రవక్త గొప్ప దైవ జనుడు మన లైఫ్ లో ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం సమయం గురించి కానీ అన్న ఎంతో కష్టపడితే ఎంతో వేదనతో దీవుడు నడిసేది ఇచ్చాడు అంటే ముందే ఇచ్చి ఉంటే అన్న గురించి ఇంత వివరించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు అంటే దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేసి ఉంటాడు టైం అనేది కరెక్టే కానీ మనం వెయిట్ చేయాలంట ఎట్లా తన గర్భాన్ని ఎట్లా ఏదో వచ్చినప్పుడు ఆల్రెడీ చూసినాం కదా ద లార్డ్ హ్యాస్ క్లోజ్ అవర్ ఉమన్ ఉంటుంది దేవు దేవుడే తన తన గర్భాన్ని మూసివేసిందన్న అలాగే మనం అనుకుంటాం అన్ని క్లోజ్ అయిపోయినాయి నాకు ఏ డోర్ ఓపెన్ అవుతలేదు ఎంత చేసినా కానీ అది సఫలం అయితే లేదు నేను సక్సీడ్ అవ్వలేకపోతున్నా కానీ అన్న ఎంతో కాన్ఫిడెన్స్ తో ఫస్ట్ లో తను చాలా నచ్చింది తను వెళ్ళేటప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ తో తను వెళ్ళిందంట అంటే ఆ వెయిటింగ్ టైం అనేది చాలా ముఖ్యం మీరు యాక్చువల్ జరగాల మన లైఫ్ లో అంటే గాడ్ ప్లాన్ అనేది ఉండాలా మనం వెయిట్ చేయాల ఎట్లా అయితే వెయిట్ చేసిందో అట్లా మనం కూడా వెయిట్ చేయాలన్న ఎట్లా అయితే ఎల్కా తనకి ఎల్కానా ఎట్లా తోడుండేనో మన పార్ట్నర్స్ కి అలా మనం తోడు ఉండాలంట అన్నాడు అన్న ఇట్లా మన మన జీవితంలో ఎంత ఓపికతోని ఎంతో దీన్ని ఎంత కాన్ఫిడెన్స్ తిరిగొచ్చిందో ఆ కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసము ఆ ప్రార్థన దుఃఖ పరిస్థితిలో కూడా ఎంతో వేదన ఎంతో మూకరించి తను ప్రార్థించి తన మొక్కును ఎలా అలా పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉండాలంట వెయిట్ ఓపిక పేషెన్స్ మనలో దేవాలంట చిన్న వాక్యం దేవుడు దీవించిందా స్వప్న సిస్టర్ ప్రేజ్ చూద్దాం ఇసుప్రభానికి వందనాలు అచ్చా అన్న ఇట్లా ఇసుప్రభ ఒక గొప్ప గొప్ప దైవ జీర్వేను నాకు ఇచ్చిందో పేషెన్స్ తోనే ఎంతో విశ్వాసంతో నేను అడిగిందో అలా ప్రతి ఒక్కరు ఇక్కడ అడగాలి వేసుక్రవా అలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ మనం దయచేయండి వేసుక్రభా మనుషుల్ని నమ్ముకంటే వేసుక్రవా నిన్ను నమ్ముటే మేలు అను ఎలా అయితే వేసుక్రవా అన్న ఎట్లా వెతికిందో వేసుక్రవా నీ తట్టు చూసిందో వేసుక్రవా నీ తట్టు ఎట్లా విశ్వాసం ఉంచిందో నీ దగ్గర ఎలా పూడబెట్టిందో ఆ ముక్కును ఎలా తీర్చుకుంది వేసుక్రవా ప్రతి క్వాలిటీస్ నాలో ఉండాలేసువా అన్నా అలానే కాదు వేసుక్రభ మేము జీవించాలా ప్రేమగా ఉండాలి అందరితోనే ప్రేమగా ఉండాలి తన అలాంటి ప్రేమ దయచేయండి ఈ సుఖం హన్నలాగా ఓపిక దయచేసి తనలో విశ్వాసం దయచేయండి ఆ పట్టుదల మన ఉండుమని ప్రభనే ఇసుకు తీసుకున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రిని మన ప్రభు ఇసు వర్షుద నడిపింపు మనందరికీ సలకాలం తోడైండుకెయిన్ praise the lord. lord amen praise the lord praise the lord praise the lord sisters praise the lord praise the lord, sisters, praise praise lord. The lord. Praise the lord.